బాపు ఆయనే సత్యరాజు లక్ష్మీనారాయణ బాపుగా తెలుగువాళ్ల లోగిళ్లలో రసహృదయాల్లో ఆయనది శాశ్వత చిరునామా ఆయన కళావిలాసం విలాసం మాటలకందని మహామార్దంగిక లయ విన్యాసం విపంచి వీణాశ్రుతి నటరాజ లాస్యం బాపు గారు తెలుగువాళ్ల మనసుల్ని ఆకట్టుకున్న తీరు అనుపమానమైంది తెలుగు చిత్ర కళారంగాలలో శ్రీరామచంద్రుడన్నా రామాయణమన్నా మైమర్చిపోతాడు బాపు బొమ్మల భావాలూ వాల్జడల వయరాలు కార్టూన్లు సినిమాలు అన్ని పవిత్ర రామాయణ శ్లోకాలే బాపు అమరుడయ్యాడన్న వార్త తెలుగు వాళ్ల హృదయాలకు అశనిపాతమైంది ఆయన చిరునామా కోసం అందరూ ఆరాటం చెందారు అందుకే బాపు చిరునామా బాపులు భరతనాట్యం చేస్తున్నాయి బాపు వాల్జడ వయారాలు పోతున్నది బాపు సినిమాలు చిందులేస్తున్నాయి అందరం కలిసి అమరలమయ్యామని అందరం కట్టుగా స్వర్గానికి చేరామని బాపు బొమ్మలు భరతనాట్యం చేస్తున్నాయి బాపు వాల్జడ వయారాలు పోతున్నది సినిమాలు చిందులేస్తున్నాయి అందరం కలిసి అమరలమయ్యామని అందరం కట్టుగా స్వర్గానికి చేరామని సురభారతికి ఓ అందమైన ఫాంట్ ఇవ్వాలని అప్సరసులకు ఓ అందమైన వాల్జడలేయాలని సురాసురులకు ఓ ఆదర్శ మిత్రత్వం నేర్పాలని దేవకుటుంబాలకు ఓ చక్కటి సినిమా తీయాలని బాపు బొమ్మలు భరతనాట్యం చేస్తున్నాయి బాపు వాల్జడ వయ్యారాలు పోతున్నది బాపు సినిమాలు చిందులేస్తున్నాయి అందరం కలిసి అమరలమయ్యామని అందరం కట్టుగా స్వర్గానికి చేరామని అయోధ్య రామయ్య బాపయ్యను ఆహ్వానించాడు ముళ్లపూడి రమణయ్య బాల్యమిత్రుణ్ణి రమ్మన్నాడు వాళ్ళందరూ కలిసి అయోధ్యలో ఉంటారట అందమైన సీతారాములతో మంచి నేస్తం చేస్తారట అందుకే బాపు బొమ్మలు భరతనాట్యం చేస్తున్నాయి బాపు వాయిజడ వయారాలు పోతున్నది బాపు సినిమాలు చిందులేస్తున్నాయి అందరం కలిసి అమరులమయ్యామని అందరం కట్టుగా స్వర్గానికి చేరామని మా బాపు అమరుడు మా బాపు గారు చెన్నైలో ఉన్నా మా బాపు గారు అయోధ్యలో ఉన్నా మా బాపు గారి శాశ్వత చిరునామా కేర్ ఆఫ్ తెలుగు వాళ్ల లోగిళ్లు మా బాపు గారి సెల్ నెంబరు ముమ్మాటికి రసహృదయాలు మా బాపు వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ మా బాపు గారి ఫేస్బుక్ వాల్జడా మా బాపు గారి ట్విట్టరు ఈమెయిల్ బుడుగు రంగులు అందుకే బాపు బొమ్మలు భరతనాట్యం చేస్తున్నాయి వాలు జడ వయ్యారాలు పోతున్నది బాపు సినిమాలు చిందులేస్తున్నాయి అందరం కలిసి అమరలమయ్యామని అందరం కట్టుగా స్వర్గానికి చేరామని